వాడు దేవుడు అంటావా ఇదేదో నాకు అర్థం కాదు ఎందుకని మనవాడి వయస్సు మూడేళ్ళే కాబట్టి అప్పుడు ఏం చెప్పింది ఇవిడే నువ్వు పెద్ద అయితే తెలుస్తుంది లేరా పెద్ద నా అంత అయితే తెలుస్తుంది చూడండి తల్లి సమాధానాలు ఇలాగే ఉంటాయి నా అంత అయితే తెలవడం ఇంకా వాడు అడగల నా అంత అయితే తెలుస్తానం కానీ ఎదుర్కొండనే ఉంది ప్రత్యక్షం ఓ నేను ఈవిడంత అయినప్పుడు నాకు తెలుస్తుంది ఫిక్స్ అయిపోయాడు అంతే ఇంకా అడగడ ప్రశ్నలు ఇక ఎందుకని ఆవిడంత అవ్వాలి కదా ఆవిడు వీడ ఆవిడంత అయ్యేటప్పటికి ఆవిడ అక్కడ ఉండదు ఆవిడ అపద ఆవిడ అశరీరి కానీ వాడికి చిన్నప్పుడు చెప్పిన మాట గుర్తుండిపోతుంది పెద్ద అయితే తెలుస్తుంది ఏమిటి పెద్దయితే ఆ పెద్దలు అన్నదే చివరి మాట గురువులు అనేక రకాల స్థాయి భేదాలు చెప్పినప్పటికీ ఈ గురువులందరికీ ఎవరయ్యా పెద్ద ఆ పెద్దగారే పెద్ద ఆ దక్షిణామూర్తే పెద్ద ఇంకెవరు అంతకంటే పెద్ద లేరు ఆ సదాశివుడే పెద్ద ఇంకంతకంటే పెద్ద ఎవరు లేరు ఆ అమ్మలాగా అమ్మే పెద్ద అంతకుమించి ఎవరు పెద్దమ్మ లేదు అమ్మకంటే పెద్దమ్మే బెటరు ఎందుకంటే తొందరగా అర్థం చేసుకుంటుంది అమ్మ సరిగ్గా అర్థం చేసుకోదు ఎందుకంటే అమ్మ కర్తగా ఉంటుంది కాబట్టి పెద్దమ్మ కర్త కాదు కానీ పెద్దమ్మ తొందరగా అర్థం చేసుకుంటుంది కాబట్టి మన నిజ జీవితంలో కూడా పెద్దమ్మలు అర్థం చేసుకున్నట్టుగా అమ్మలు అర్థం చేసుకోలేరండి మనల్ని పిల్లల్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే అందుకని పెద్దమ్మ దగ్గరికి వెళ్తారు అమ్మ పెద్దమ్మ అమ్మ చెప్పితే నేను చెప్తే వింటలేదంటే వా అమ్మకి చెప్తుంది పెద్దమ్మ ఏంటి అమ్మాయి వాడినాటో కోపడుతున్నావు అది కాదు పద్ధతి అని చెప్తుంది కాబట్టి ఆవిడ చెప్తే ఈవిడ వింటుంది కాబట్టి అమ్మలాగన్నాయ్య అమ్మ చెప్తే ఏ అమ్మ అయినా ఇలా జీవిత సత్యాన్ని బోధపరిచేటటువంటి పద్ధతి కర్మలో కూర్చారనమాట చూడండి మన సనాతన ధర్మంలో ప్రతి అడుగులో నాకేం కనబడుతుంది అంటే అరే నువ్వు కర్తవి కాదు రాబాబు అని చెప్పటమే ఈ రకంగా మన రోజువారీ దైనందిన జీవన ప్రణాళికని కూడా నీవు అకర్తవు అని చెప్పే నిర్ణయాన్ని మనకు బోధిస్తోంది ఈ దృష్టితో చూడండి రావాలి నీకు ఈ దృష్టితో చూచినప్పుడు మాత్రమే నేను కర్త కాదు అని తనను తాను తొలగించుకునే పనిలో తనను తాను తెలుసుకోవాలి తనను తాను తొలగించుకోవాలి ఇప్పుడు అందరు ఏమంటున్నారు మమ్మల్ని ఎలాగోలా గట్టునైడు బాబు అంటున్నారు నిన్నెవరో గట్టున ఇటువేటి నువ్వు ఆల్రెడీ గట్టి ఉన్నావురా బాబు నేలలో మునిగి కొట్టుకుపోతున్నావు అని అనుకోవడం భ్రాంతి భ్రమజన్య జ్ఞానం తనను తాను జీవితం అంతా మానవ జీవితం అంతా ఏం చేశాడండి తనను తాను తెలుసుకొనుట తనను తాను పోగొట్టుకొనుట అంతే మానవ జీవితం జన నుంచి మరణం దాకా ఏమంటే మీరేం పనులు చేశారండి అంటే ఓ పెద్ద చాంతాడంత జాబితా చెప్పక్కర్లా ఒకటే మాట తనను తాను తెలుసుకొనుట తనను తాను పోగొట్టుకొనుట చదవండి బంధము కర్మలో లేదు భావనలో ఉన్నది అం వండుతోంది అన్నం వండటంలో లేదు బాంధ ఉంది నేనే చేశానన్న దాంట్లో ఉంది గొడవ భావాన్ని శుద్ధి చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ భావ శుద్ధి లోపించిన వాడు కర్మలు ఆచరించి సాధించేది ఏముంటుంది అంతే కదా ఇదో పెద్ద చిక్కు ఏమంటే నాకు జ్ఞానం వచ్చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఏం పనులు చేయను జ్ఞానం వచ్చిన వాడేమో పనులు చేయను అంటున్నాడు అజ్ఞానంలో ఉన్నవాడేమో పనిని వదిలిపెట్టను రెండూ సమస్యలే అలాగని కర్మను సన్యసించుట మరీ భయంకరంగా తోచున్నది అదిటా సంగతి అన్ని వదిలేసి కూర్చుందామా నాయన భోజనం ఎలా వస్తుంది ఆలోచించి చూడండి ఆది శంకరాచార్య సినిమాలో నాకు ఒక సంఘటన బాగా గుర్తొస్తుంది ఆయన పాపం ఒక మండలం రోజులు ఉపవసిస్తాడనమాడు ఒక కారణం సందర్భంగా ఒక బోధ సందర్భంగా నలభై రోజుల పాటు ఉపవాసం ఉన్న తర్వాత ఒక మహాతల్లి ఎక్కడ బద్రీనాథ్లో ఆయనకి రేగుపళ్ళు అరటిపళ్ళు పెడుతుంది బదరికావనం అంటే అర్థం అదే బదరి అంటే రేగుపండు అక్కడ దొరికే రేగుపళ్ళు ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అరటి చెట్టుకి పండినటువంటి పండు ఆ రేగుపళ్ళు అరటిపళ్ళు ఆయనకి భోజనంగా పెడుతు మరి ఆయన ఆహా షడ్రసోపేతమైన భోజనాన్ని ఇచ్చినటువంటి ఈశ్వరికి నమస్తలు పెట్టిన అక్కడ ఏమిటి అంటే రేగుపండు అరటి ఆయన ఆనందం ఏ రకంగా పొందాడు షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టిన ఆకలి తీర్చినటువంటి ఈశ్వరికి నమస్తలు ఇప్పుడు అక్కడ పెట్టినా ఆవిడ కనపడలే ఆయనకి జగజ్జన్ అని కనపడింది ఎప్పుడు రోజుల ఉపవాసం తర్వాత మనం ఎప్పుడైనా నలభై రోజులు ఉపవాసం ఉంటే తెలుస్తుంది నలభై గంటలు కూడా ఉండలేదు మనం కాబట్టి మనకు దొరికిన ఆహారం విలువ ఎలా తెలుస్తుంది తెలియదు జాగ్రత్తగా జీవితంలో ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భాలని గుర్తు పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఈశ్వర అనుగ్రహం అంటే ఏమిటో ఈశ్వర ప్రసాదం అంటే ఏమిటో ఆహారం విలువ అంటే ఏమిటో తెలిసి నిజానికి మనకి మానవుడికి వాళ్ళ ఆహారం విలువ తెలియడం లేదన్నమాట చాలా జాగ్రత్తగా గమనించాలి ఆరు తర్వాత అన్నం పెడితే తెలుస్తుంది అన్నం విలువ ఏమిటి నా జీవితంలో అటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి ఆరు తర్వాత అన్నం తింటే ఆ అన్నం విలువ తెలిసి అట్లా చాలా